రోజు రెండు మూడు ముఖ్యమైన విషయాలు మీతో చర్చించాలని వచ్చాను మరి నా భావాలను మీ ముందుంచడంతోపాటు ఈ విషయమై మీలో ఏవైనా సందేహాలు కలిగితే నా వ్యాఖ్యానం పూర్తయిన తరువాత మీరు దయచేసినను ప్రశ్నలడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోవలసినదిగా కోరుతున్నాను ఏ విషయంపై నేను వ్యాఖ్యానించబోతూవున్నాను అదీ నేడు మన దేశానికి అత్యంత ప్రధానమైన విషయం అందుకే మీరా విషయాన్ని గురించి నన్నేవైనా ప్రశ్నలడిగితే అది ఎంతో సంతోషదాయకం స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లు పూర్తయింది ఇలా చెబుతుంది మన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆంగ్లేయుల బానిసత్వం నుంచి విముక్తులమయ్యాం మనం పంతొమ్మిది వందల తొంభై ఏడు వచ్చింది గనుక మనకు స్వాతంత్ర్యం వచ్చి యాభై సంవత్సరాలు పూర్తయ్యింది అని భావిస్తూ ఉంటారు అయితే నా ఉద్దేశ్యంలో మనకు స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లు పూర్తవడం కాదు ఇప్పటికీ భారతదేశం బానిసత్వంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది నేనిలా అంటే మీకు ఆశ్చర్యం ఉంటుంది ఎందుకు రాజీవ్ భాయ్ ఇలా చెబుతూ ఉంటారు ఒక ప్రక్క భారత ప్రభుత్వం స్వతంత్రులమై యాభై ఏళ్ళు పూర్తయ్యింది అంటూ ఉంటే ఇయనెందుకిలా భావిస్తున్నారు అని నేనెంతో గంభీరంగానే ఈ విషయాన్ని విశ్వసిస్తున్నాను నిజంగానే భారతదేశానికి స్వతంత్రం వచ్చి యాభై ఏళ్లు పూర్తవడంకాదు భారతదేశం బానిసత్వంలో అయిదు వందల ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ విషయాన్నర్థం చేసుకోండి నేటికి దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం వాస్కోడిగామా వచ్చాడు భారతదేశానికి మన చరిత్రపుస్తకాల్లో మన ఇతిహాస గ్రంథాల్లో మనం చదివేవుంటాం పద్నాలుగు వందల సంవత్సరం మే ఇరవయో తేదీన వాస్కోడిగామా భారతదేశానికి వచ్చాడు ఈ చరిత్రపాఠాల్లో వాస్కోడిగామా భారతదేశాన్ని కనుగొన్నాడు అని చెబుతారు అంటే వాస్కోడిగామా భారతదేశాన్ని కనుగొనేంతవరకు అసలు భారతదేశమనేదే లేనట్లు వేల సంవత్సరాలుగా విలసిల్లిన దేశం వాస్కోడిగామా తాతముత్తాతల కాలంనుంచీ విరాజిల్లినటువంటి ఈ దేశాన్ని గురించి మరి ఈ చరిత్రపాఠాలలో ఎందుకిలా చెబుతారు వాస్కోడి గామానే మన దేశాన్ని కనుగొన్నాడని ఇది పచ్చి అబద్ధమని నా విశ్వాసం వాస్కోడిగామా భారతదేశాన్ని కనుగొనడం జరగలేదు భారత ఉపఖండాన్ని కనుగొనడం జరగలేదు ఈ భారతదేశం ఏనాటినుంచో ఉంది వాస్కోడిగామా మన దేశానికి వచ్చింది మన దేశాన్ని దోచుకోవడానికి ఇదే ఇదేవిధంగా చరిత్రపాఠాల్లో నా ఉద్దేశ్యం ప్రకారం తప్పుగా చెప్పబడే మరో విషయమొకటుంది అదేమిటంటే వాస్కోడిగామా చాలా సాహసోపేతమైన నావికుడని చాలా ధైర్యవంతుడైన సైనికుడనీ ఎంతో ధైర్యసాహసాలతో భారతదేశాన్ని కనుగొనడానికి బయలుదేరాడనీ చెబుతారు అటువంటిదేమీ లేదు వాస్తవమేమిటంటే పోర్చుగల్లో తను ఆ కాలంలో ఒక డాన్ ఒక మాఫియా ఎలాగైతే ప్రస్తుతం భారతదేశంలో ఎంతోమంది మాఫియా కింగ్లు కింగ్లున్నారో వాళ్ల పేర్లు ప్రస్తావించవలసిన పనిలేదు ఎందుకంటే ఈ మందిరం యొక్క పవిత్రతకు భంగం వాటిల్లుతుంది ఇదేవిధమైన ఎంతోమంది డాన్లు మాఫియా కింగ్లు పదిహేనవ శతాబ్దంలో యూరోప్లో ఉండేవారు ఇక పదిహేనవ శతాబ్దం కాలంలో ఐరోపాఖండంలో రెండు దేశాలు చాలా శక్తిమంతంగా ఉండేవి వాటిలో మొదటిది స్పెయిన్ రెండవది పోర్చుగల్ ఈ వాస్కోడిగామా పోర్చుగల్లో మాఫియా కింగ్ పద్నాలుగు సంవత్సరం నుంచి పోర్చుగల్లో వాస్కోడిగామా దొంగతనాలు చేయడం దోపిడీలు చేయడం లోఠీలు చేయడం వంటి పనులు చేస్తూ ఉండేవాడు మీరతని నిజమైన చరిత్రను పరిశీలిస్తే ఒక దోపిడి దొంగను ఒక దుండగుణ్ణి మన చరిత్రకారులు హీరోను చేసిపెట్టారు అతని ఎటువంటి దోపిడీ దొంగనో మాఫియానో అటువంటివాడే మరొక దోపిడీ దొంగ మరొక మాఫియా ఉండేవాడు అతని పేరే కొలంబస్ అతను స్పెయిన్కి చెందినవాడు జరిగిందేమిటంటే కొలంబస్ అమెరికాను దోచుకోవడానికి వెళ్లాడు వాస్కోడిగామా భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చాడు అయితే అసలింతకీ వీళ్ళిద్దరి మనస్సుల్లో ఈ ఆలోచన కదిలిందెలా కొలంబస్కి వెళ్ళి అమెరికాను దోచుకుందాం అన్న ఆలోచన ఎందుకు కలిగింది వాస్కోడిగామాకు వెళ్ళి భారతదేశాన్ని దోచుకుందాం అన్న ఆలోచన ఎందుకు కలిగింది వీళ్ళిద్దరికీ ఈ విషయాన్ని చెప్పిందెవరు అతుల్ భాయ్ గారు ఏదైతే చెప్పారో అదే విషయాన్ని నేను మీకు మళ్లీ తెలియజేస్తున్నాను జరిగిందేమిటంటే పద్నాలుగు పదిహేను శతాబ్దాల మధ్యకాలంలో ఐరోపాఖండంలో రెండు దేశాలే శక్తివంతమైనవిగా భావించబడుతూ ఉండేవి ఒక దేశం స్పెయిన్ రెండవది పోర్చుగల్ ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడూ గొడవలు ఘర్షణలు జరుగుతూ ఉండేవి ఈ గొడవలు ఘర్షణలు ఏ విషయమై జరుగుతూ ఉండేవి స్పెయిన్లోని దోపిడి దొంగలు కొన్ని ఓడలను దొంగిలించేవారు అలా వారి దగ్గరకు కొంత సంపద వచ్చిచేరేది అలాగే పోర్చుగల్లోని దోపిడి దొంగలు మరికొన్ని ఓడలను లూటీచేసేవారు అలా వీరిదగ్గర వచ్చి సంపద చేరేది ఈ విషయమై వారిద్దరి మధ్యలో పోటీ ఉండేది ఎవరు ఎక్కువ సంపదను దోచుకోగలరు స్పెయిన్కు ఎక్కువ సంపద చేరుతుందా లేదు పోర్చుగల్కు ఎక్కువ సంపద చేరుతుందా వీళ్ళిలా దోచుకున్న సంపదను పంచుకోవడంలో వారి మధ్య గొడవలు తలెత్తితే ఆ గొడవల పరిష్కారం కోసం వారక్కడి ధార్మిక అధికార యంత్రాంగాన్ని సంప్రదించేవారు ఆ కాలంలో అక్కడ మతపరమైన అధికారం క్రిస్టియానిటీ యొక్క అధికారం పద్నాలుగు వందల తొంభై రెండు ప్రాంతంలో క్రైస్తవమత అధికారాన్ని కలిగి ఉన్నటువంటి పోప్ను సిక్స్త్ పోప్ అనేవారు అంటే తాను ఆరవ పోప్ ఒకసారి ఇలాగే ఘర్షణ చెలరేగింది పోర్చుగల్ మరియు స్పెయిన్ ప్రభుత్వాల మధ్య ఆ గొడవ దేని గురించి ఆ గొడవ దేని గురించంటే దోచుకోబడిన సొమ్మును ఎవరు ఎక్కువగా తీసుకోవాలి అయితే ఆ కాలంలోని పోప్ ఒక ఆదేశాన్ని జారీచేశాడు ఒక నోటిఫికేషన్ను జారీచేశాడు క్రీస్తుశకం పద్నాలుగు శకం తొంభై రెండులో ఆ నోటిఫికేషన్ ఏమిటి ఆ నోటిఫికేషన్ ఏమిటంటే పద్నాలుగు వందల మొత్తం ప్రపంచంలోని సంపదంతా రెండు భాగాలుగా విభజించబడింది ఆ రెండు భాగాలుగా ఎలా విభజించారంటే ఒక భాగం ప్రపంచంలో తూర్పుభాగం రెండవ భాగం ప్రపంచంలో పశ్చిమ భాగం కాబట్టి ప్రపంచంలో తూర్పు భాగాన్నంతా దోచుకునే పని పోర్చుగల్ చేస్తుంది ప్రపంచంలో పశ్చిమ భాగాన్నంతా దోచుకునే పని స్పెయిన్ చేస్తుంది ఇలా ఆదేశాలిచ్చాడు పోప్ పద్నాలుగు भज विषयों मौलिक तले प्रश्न येटेधाने रे भागा भागा दोचुकोवटा देश अगे अधिकारो कि प्रपंच पड़म दोचुकोम स्पेन की चपाड़ी तूर्भागा दोचुकोमचुगल की चपाड़ అలా పద్నాలుగు వందల తొంభై రెండులో తాను జారీ చేసిన ఆదేశం ఇప్పటికీ అమలులో ఉండేది దీనిని బట్టి క్రైస్తవ మతాధికారం ఎంత భయంకరమైనదో మనం ఊహించుకోవచ్చు వాళ్ళనుకున్నారు ఈ ప్రపంచమంతా మనదే దీన్ని రెండు భాగాలు చేద్దాం తూర్పుభాగాన్ని దోచుకోమని పోర్చుగల్కి అపగిద్దాం పశ్చిమ భాగాన్ని దోచుకోమని స్పెయిన్కి అపగిద్దాం అలా ప్రపంచంలో తూర్పుభాగా దోచుకునే అధికారం పోర్చుగల్కు అప్పగించడం వల్ల ఆ అధికారాని అమలు చేయడానికే వాస్కోడేగామా మన దేశానికి వచ్చాడు ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో తూర్పుభాగంలో ఉంటుంది అదే దోపిడీని కొనసాగించడానికి కొలంబస్ అమెరికా వెళ్లాడు చరిత్ర చెబుతుంది పద్నాలుగు కొలంబస్ అమెరికా చేరాడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామా భారతదేశంచేరాడు కొలంబస్ అమెరికాను చేరిన కాలంలో అక్కడ అనాదిగా రెడిండియన్స్ నివసిస్తూ ఉండేవారు వారు మాయా సంస్కృతికి చెందినవారు కొలంబస్ ఆ మాయా నాగరికతకు చెందినవారిని దండించి పీడించి నుంచి బంగారము వెండి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాడు చరిత్రలో ఉద్దేశ్యపూర్వకంగా కొలంబస్ గురించి ఖచ్చితంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు అతనొక మహోన్నతమైన వ్యక్తి అని నిజానికి తను మహోన్నతుడు ఏమాత్రం కాదు మన సంస్కృత భాషలో పదాన్ని ఉపయోగించాలంటే తను నరాధముడు అదీ అతను ఎటువంటి అట్టడుగు స్థాయి నరాధముడంటే ఎవరి ఎవరిదగ్గరినుంచైనా బంగారము వెండి దోచుకోవడానికి ఆ వ్యక్తిని చంపవలసి వస్తే తాను ఏమాత్రం వెనుకడుగు వేసేవాడు కాదు ఆ వ్యక్తి దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాల పాటు నిరాటంకంగా అమెరికాలోని రెడిండియన్లను దోచుకున్నాడు అలా దోచుకోబడిన సొమ్ముతో నిండిన ఓడలు స్పెయిన్ను చేరేసరికి స్పెయిన్ జనులు అమెరికాలో ఎంతో సంపద ఉంది అని భావించి ఆ తరువాత స్పెయిన్ సైన్యం స్పెయిన్ ఆర్మీ కూడా అమెరికా చేరడం మొదలుపెట్టింది ఈ స్పెయిన్ సైన్యం స్పెయిన్ ఆర్మీ అమెరికాను చేరి పది కోట్ల మంది రెడ్డియన్స్ను దారుణంగా చంపారు పది కోట్ల మందిని ఈ పదిట్ల మంది రెడిండియన్సే వాస్తవంగా అమెరికాదేశానికి చెందినవారు అమెరికాజాతీయులు ఈరోజు మీకు ఏ అమెరికాదేశమైతే కనిపిస్తూ ఉందో ఈ అమెరికా దేశం పది కోట్ల మంది రెడ్ ఇండియన్స్ యొక్క శవాలపై నిర్మించబడింది దీనిని బట్టి మొదట్లో అమెరికాను దోచుకోవడానికి వెళ్లిన వాళ్లు ఎటువంటి రాక్షసులో ఎటువంటి నరాధములో మీరు ఊహించుకోవచ్చు ఈరోజు పరిస్థితేమిటంటే నిజానికి ఎవరైతే అమెరికా యొక్క ఆదిమ నివాసులో వారి సంఖ్య కేవలం అరవై మాత్రమే పది కోట్ల మందిని దారుణంగా చంపినవారు ఈరోజు మనకు పాఠాలు చెబుతున్నారు భారతదేశంలో హ్యూమన్ రైట్స్ పరిస్థితి బాగోలేదు అని ఎవరి గత చరిత్రయే హ్యూమన్ రైట్స్ యొక్క వయోలేషన్ మీదనే నిలిచివుందు మానవ హక్కులను కాలరాచడం మీదనే నిలిచివుందు ఎవరి మొత్తం నాగరికత పది కోట్ల శవాలపై నిలబడివుందు ఎవరి సమస్తమైన అభివృద్ధి ప్రగతి పది కోట్ల మంది రెడిండియన్స్ యొక్క రక్తంతో వ్రాయబడిందో అటువంటి అమెరికావారు ఈరోజు మనకు పాఠాలు చెబుతున్నారు ఈరోజు భారతదేశంలో హ్యూమన్ రైట్స్ పరిస్థితి ఎంతగా బాగోలేదు కాశ్మీర్లో పంజాబ్లో వగైరా వగైరా అంటూ ఇలా చంపడం దోచుకోవడం వంటి ఏ దారుణ దుష్కృత్యాలను స్పెయిన్ వారు అమెరికాలో కొనసాగించారో సరిగ్గా అదేవిధమైనటువంటి పనులను వాస్కోడిగామ భారతదేశంలో కొనసాగించాడు ఈ వాస్కోడిగామ మే ఇరవై పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిన కాలికట్ను చేరినప్పుడు అప్పటి కాలికట్ రాజు ఝామోరీన్ ఆ ఝామోరీన్ రాజ్యంలోకి అడుగుడిన వాస్కోడీగామా వాళ్లతో అన్నాడు నేను మీ అతిథిని తను అప్పటికే భారతదేశంలో సనాతనంగా పాటించబడుతున్న అతిథిదేవోభవ అన్న సంప్రదాయం గురించి ఎక్కడో విని ఉన్నాడు దానితో పాపమా ఝామోరీన్ వాస్కోడిగామాకు స్వాగతం పలికాడు మీ రాజ్యంలో నేను నివసించడానికి నాకు కొంత చోటి వండి అని వాస్కోడీగామా ఝామోరీన్ ను అడగడంతోటి పాపమా రుజుస్వభావుడైన ఝామోరీన్ కాలికట్లో వాస్కోడిగామా నివసించడానికి అనుమతిచ్చాడు ఏ వాస్కోడీగామా ఝామోరీన్కి అతిథిగా ఉన్నాడు ఝామోరీన్ని ఆశ్రయించాడు ఆతిథ్యాన్ని స్వీకరించాడు అదే వాస్కోడీగామా తనకు ఆశ్రయమిచ్చి ఆతిథ్యమిచ్చిన ఆ ఝామోరిన్నే దారుణంగా చంపాడు ఝామోరిన్ను హత్యచేసి ఆ వాస్కోడిగామ కాలీకట్కు తానే ప్రభువయ్యాడు ప్రభువై ఏంచేశాడు ఈ కాలీకట్ కేరళలో సముద్ర తీరంలో ఉంది అక్కడికి ఎన్నో ఓడలు వ్యాపారార్థం వస్తూపోతూ ఉండేవి ఎంతోమంది భారతీయులు తమ సరుకుతో నిండిన ఓడలతో సౌతీస్టేషియా అరబ్ దేశాలకు వెళ్లి వాణిజ్యంచేస్తూ ఉండేవారు అక్కడి అధికారాన్ని హస్తగతంచేసుకున్న వాస్కోడిగామా ఆ ఓడలపై పన్ను విధించడం మొదలుపెట్టాడు తనకు పన్ను చెల్లించని వ్యాపారస్తుల ఓడలను తాను దారుణంగా సముద్రంలో ముంచివేసేవాడు వాస్కోడిగామా భారతదేశానికి పద్నాలుగు వస్తే తాను తిరిగి వెళ్లేటప్పుడు ఏడు ఓడలను బంగారునాణాలతో నింపుకుని తీసుకువెళ్లాడు పోర్చుగీస్లోని డాక్యుమెంట్లు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి వాస్కోడిగామా మొదటిసారి భారతదేశం నుంచి సంపదను దోచుకొని వెళ్లినప్పుడు ఏడు ఓడలను బంగారునాణాలతో నింపుకుని తీసుకువెళ్లాడు అలాళ్ళి మళ్లీ తిరిగి వచ్చాడు వాస్కోడిగామా వాస్కోడిగామా భారతదేశానికి మూడుసార్లు వచ్చాడు వరుసగా నాలుగోసారి కూడా వచ్చేవాడే కాని చనిపోయాడు రెండవసారి వచ్చినప్పుడు భారతదేశం నుంచి దోచుకుని తిరిగి వెళ్లేటప్పుడు దాదాపు పదకొండు నుంచి పన్నెండు ఓడల నిండా బంగారునాణాలు నింపుకుని వెళ్లాడు ఇక మూడవసారి వచ్చినప్పుడు భారతదేశం నుంచి ఇరవై నుంచి ఇరవై ఓడల నిండా బంగారునాణాలు నింపుకుని వెళ్లాడు ఇంతటి సంపదను ఇక్కడినుంచి దోచుకుని వాస్కోడిగామా తీసుకువెళ్లడంతో పోర్చుగల్లో జనులనుకున్నారు భారతదేశంలో నిజంగా ఎంతో సంపద ఉంది ఇక భారతదేశంలోని సంపదను గురించి వారు అంతకు పూర్వం కూడా ఎక్కడో చదివి ఉన్నారు భారతదేశాన్ని గురించి అప్పటికే కొన్ని నిజాలు తెలిసి ఉన్నాయి భారతదేశం ఎటువంటి దేశమంటే మొహమ్మద్ గజ్ని అనే ఒక వ్యక్తి పదిహేడు సంవత్సరాల పాటు నిరాటంకంగా మన దేశానికి మళ్ళీ మళ్ళీ వచ్చి దోచుకుని వెళ్లాడు ఒకే మందిరాన్ని బిరావల్లోని సోమనాథ మందిరాన్ని ఆ సోమనాథ మందిరాన్ని మహమ్మద్ గజని అన్న ఒక వ్యక్తి ఒకసారి వచ్చి కోటానుకోట్ల సంపదను దోచుకుని వెళ్ళి మళ్లీ మరుసటి ఏడే వచ్చి మళ్లీ కోటానుకోట్ల సంపదను దోచుకుపోయి మూడవ ఏడు వచ్చి మళ్లీ దోచుకునిపోయి ఇలా పదిహేడు సంవత్సరాల పాటు నిరాటంకంగా తాను వస్తూ దోచుకునిపోతూ ఉంటే దానికి సంబంధించిన వాస్తవాలు కూడా వాళ్లకు తెలిసాయి ఒక్కొక్క మందిరంలో ఇంతటి సంపద ఇంతటి మూలధనమా ఇంత సంపద ఉందా భారతదేశంలో అయితే మనమూ బయలుదేరుదాం దోచుకోవడానికి ఇక ఆ సమయానికి చెందిన మరో వాస్తవాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ యూరోపువారూ అమెరికావారూ తమను తాము ఎంత గొప్ప అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవమేమిటంటే పద్నాలుగు పదిహేను శతాబ్దముల కాలంలో ప్రపంచంలో అత్యధిక దారిద్ర్యం యూరోప్ దేశాల్లో ఉండేది తినడానికి తాగడానికి కూడా దొరక్క అవస్థలు పడుతూ ఉండేవారు ప్రకృతి వారికి మనకిచ్చినట్లుగా ఏమీ ఇవ్వలేదు వారికి మన దగ్గర ఉన్నట్లుగా నేచురల్ రిసోర్సెస్ లేవు అక్కడి వాతావరణమూ అనుకూలము కాదు పంటలూ సక్రమంగా పండేవి కావు ఇక పరిశ్రమల గురించి ప్రశ్నే ఉదయించదు పదమూడు పద్నాలుగు శతాబ్దముల కాలంలో యూరప్లో ఏ పరిశ్రమ ఉండేది కాదు అందుకే వారు మౌలికంగా తమ మనుగడను కొనసాగించుకోవడానికి దోపిడీపై ఆధారపడేవారు పరులను దోచుకుని తమ పొట్టపోసుకుంటూ ఉండేవారు దొంగతనం చేయడం దోపిడీలు చెయ్యడం లూఠీలు చెయ్యడం ఇదే మౌలికంగా యూరోపియన్ల వృత్తి వారికెప్పుడైతే తెలిసిందో భారతదేశంలో ఇంతటి సంపద ఉందని సరే మనమూ వెళ్లి దోచుకుందాం అని బయలుదేరారు అలా వాస్కోడిగామా మన దగ్గరికి వచ్చి భారతావనినిని దోచుకోవడమనే క్రొత్త అధ్యాయాన్ని చరిత్రలో ప్రారంభించాడు అంతకు మునుపుకూడా మనల్ని దోచుకున్నారు మహమ్మద్ గజనీ వంటివారు వచ్చి మనల్ని దోచుకున్నప్పటికీ వాస్కోడిగామా ఏ విధంగా అయితే దోపిడీని వ్యవస్థీకృతంచేశాడో ఆర్గనైజ్ చేశాడో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది తన వెనువెంటనే ఏం జరిగింది పోర్చుగల్ వారొచ్చారు వారు దాదాపు డెబ్భై ఎనభై సంవత్సరాల పాటు మన దేశాన్ని దారుణంగా దోచుకున్నారు దోచుకుని దోచుకుని పోర్చుగల్ వారు వెళ్లారు వారి వెనుకనే ఫ్రాన్స్ వారు వచ్చారు వారూ మరో డెబ్భై ఎనభై సంవత్సరాల పాటు దారుణంగా మన దేశాన్ని దోచుకుని వెళ్లారు వారి తరువాత డచ్వారు వచ్చారు హాలెండ్ వారు వారూ మన దేశాన్ని కొల్లగొట్టారు ఇక ఆ తరువాత ఆంగ్లేయులు వచ్చారు వారు కేవలం మన దేశాన్ని దోచుకోవడానికే కాదు మన దేశాన్ని పాలించడానికి కూడా వచ్చారు పోర్చుగల్ వాళ్లు వచ్చారు దోచుకోవడానికి తరువాత ఫ్రాన్స్ వారు వచ్చారు దోచుకోవడానికి ఆ పైన డచ్వారు వచ్చారు దోచుకోవడానికి ఆ తరువాత ఆంగ్లేయులు వచ్చారు దోచుకోవడానికి ఆంగ్లేయులు దోచుకునే ప్రక్రియను మార్చారు ఆంగ్లేయులకు పూర్వం మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన వారు ఆర్మీని తీసుకువచ్చారు తుపాకీని తీసుకువచ్చారు ఖడ్గాన్ని తీసుకువచ్చారు అలావారు బలవంతంగా దోచుకునేవారు చేశారు ఆంగ్లేయులు దోపిడీ ప్రక్రియనే మార్చారు వారు తమ ఒకటి స్థాపించారు దాని పేరు ఈస్టిండియా అని పెట్టారు ఈస్టిండియా కంపెనీను తీసుకుని మొట్టమొదటిసారిగా సూరత్కు వచ్చారు ఈ గుజరాత్లోనే మన దేశం యొక్క దురదృష్టమేమిటంటే మన దేశంపై ఎప్పుడెప్పుడు దోపిడీ జరిగినా అందుకు గుజరాతే మార్గంగా జరిగింది భారతదేశాన్ని దోచుకోవడానికి ఎంతమంది వచ్చినా గుజరాత్ గుండానే భారతదేశంలోకి చొరబడ్డారు ఎందుకిలా జరిగిందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే గుజరాత్లో సంపద అధికంగా ఉండేది ఇప్పుడుకూడా ఉంది అందుకే ఆంగ్లేయులనుకున్నారు మొట్టమొదటిగా మనం దోచుకోవడానికి సూరత్కు వెళదాం భారతదేశం మొత్తంమీద మరెక్కడికి వెళ్ళలేదు మొట్టమొదటిసారిగా సూరత్ వచ్చారు అలా సూరత్కు వచ్చి ఈస్టిండియా కంపెనీ కోసం ఒక దుకాణాన్ని తెరవాలని అప్పటి నవాబుకు ఒక అర్జీ పెట్టుకున్నారు పాపమానవాబు ఏకపటమూ తెలియనివాడు ఆంగ్లేయుల ఈస్టిండియా కంపెనీ కోసం వ్యాపార సంస్థను స్థాపించుకోవడానికిగానూ భూమినిచ్చాడు మీరిప్పుడైనా సూరత్ వెళ్లినప్పుడు చూడవచ్చు ఇప్పటికీ అక్కడా భవనం నిలిచివుంది దాని పేరు కూపర్ విల్లా ఒక ఆంగ్లేయుడుండేవాడు తన పేరు జేమ్స్ కూపర్ మొత్తం ఆరుగురు అధికారులు వచ్చారు ఈస్టిండియా కంపెనీ తరఫున వారిలో ఒక అధికారి పేరు జేమ్స్ కూపర్ ఆ జేమ్స్ కూపర్ తన పేరు పేరుమీద ఆ భవనానికి కూపర్ విల్లా అని పేరు పెట్టుకున్నాడు అది సూరత్లో నిర్మించబడిన ఈస్టిండియా కంపెనీకి చెందిన మొట్టమొదటి భవనం నాడు ఆ సూరత్ జనులకు తెలియదు ఏ ఆంగ్లేయుల కోసం ఒక వ్యాపార సంస్థ నిమిత్తమై మనమింత భూమినిచ్చామో వారే తిరిగి మనపై ఆధిపత్యం చలాయించి మనతో తమ రక్తదాహాన్ని తీర్చుకుంటారని ఊహించలేకపోయారు వారు వారా విషయాన్ని ఊహించగలిగి ఉంటే వారు కనీసం నిలువడానికి కూడా సూరత్లో స్థలం దొరికిండేది కాదు ఆంగ్లేయులు తరతరాలుగా చరిత్రలో చేసిందే మళ్లీ ఇక్కడ పాటించారు మొదట ఒక అంగడి నిర్మించుకున్నారు వ్యాపారాన్ని ప్రారంభించారు క్రమక్రమంగా సూరత్నగరం అంతా వారి వ్యాపారం విస్తరించింది చివరికి పదహారు వందల పన్నెండవ సంవత్సరంలో సూరత్ నవాబును హత్య చేయించారు ఏ నవాబు దగ్గర నుంచి భూమిని తీసుకున్నారో అదే నవాబును హత్య చేయించారు ఆంగ్లేయులు పదహారు వందల పన్నెండులో నవాబును హత్యచేయించిన సూరత్ ఓడరేవు మొత్తం ఆంగ్లేయుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆంగ్లేయులు పదహారు సూరత్లో ఏ పని చేశారో అదే పని కలకత్తాలో చేశారు అదే పని మద్రాసులో చేశారు అదే పని ఢిల్లీలో చేశారు అదే పని ఆగ్రాలో చేశారు అదే పని లక్నోలో చేశారు అంటే ఎక్కడెక్కడికైతే ఆంగ్లేయులు వెళ్లేవారో వ్యాపారార్థం ఒక అంగడిని నిర్మించుకోవడానికి ఆ ప్రతి నగరాన్నీ ఆంగ్లేయులు హస్తగతం చేసుకునేవారు ఈస్టిండియా కంపెనీ జెండా ఎగురవేసేవారు రెండు వందల వ్యాపారం పేరుతో ఆంగ్లేయులు దేశమంతటినీ హస్తగతంచేసుకున్నారు పదిహేడు వందల యాభై వచ్చేసరికి దేశమంతా ఆంగ్లేయులైన ఈస్టిండియా కంపెనీ యొక్క బానిస దేశంగా మారిపోయింది ఎవ్వరూ ఊహించలేకపోయారు ఏ ఆంగ్లేయులకు మనం వ్యాపార నిమిత్తం అవకాశాన్నిచ్చామో ఏ ఆంగ్లేయులకు మనం వ్యాపార నిమిత్తం భూమినిచ్చామో వ్యాపారం కోసం మనం ఏ ఆంగ్లేయులను మన వద్దకు తెచ్చుకున్నామో అదే ఆంగ్లేయులు మన దేశానికి ప్రభువులే కాగలరని ఎవ్వరూ అంచనాకట్టలేకపోయారు ఈ విషయాన్ని ముందే ఊహించగలిగి ఉంటే బహుశా వారికా అవకాశం ఇచ్చివుండేవారే కాదు అయితే పదిహేడు ఈ విషయం ఊహకు అందింది ఒక వ్యక్తి ఈ విషయాన్ని ఊహించగలిగాడు అతని పేరే సిరాజుద్దౌలా అతను బెంగాల్ నవాబు బెంగాల్ నవాబైన సిరాజుద్దౌలా ఈ విషయాన్ని గుర్తించగలిగాడు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చింది వ్యాపార నిమిత్తం కాదు ఈ దేశాన్ని బానిస దేశంగా మార్చడానికి వచ్చారు ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు ఎందుకంటే ఈ దేశంలో అత్యధిక సంపద ఉంది ఈ దేశంలో అత్యధికమైన ధనం ఉంది దానితో సిరాజు దౌలా ఈ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఏదైనా పెద్ద పోరాటం సాగించవలసి ఉంటుంది అని నిర్ణయించుకున్నాడు ఆ మహాపోరాటంలో భాగంగానే సిరాజుద్దౌల ఆంగ్లేయులకు వ్యతిరేకంగా యుద్ధంచేశాడు చరిత్రపుస్తకాల్లో మీరు చదివేవుంటారు ప్లాసీ యుద్ధం జరిగింది పదిహేడు వందల యాభై ఏడులో అయితే ఈ యుద్ధానికి సంబంధించిన ఒక ముఖ్య విశేషాన్ని నేనీరోజు మీకు గుర్తుచేయదలుచుకున్నాను ఎందుకంటే నేటి పరిస్థితులలోకూడా అది అత్యంత ప్రధానమైన అంశం పదిహేడు ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు ఈ విషయాన్ని గురించి మొట్టమొదట నేను తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు నేను మా అధ్యాపకుణ్ణి అడిగాను సర్ ఆ సమయంలో ఆంగ్లేయుల తరఫున ఎంతమంది సైనికులు పోరాడారు ఇలా అడిగితే మా అధ్యాపకులు నాకు తెలియదు అనేవారు మీకెందుకు తెలియదు అని నేను తిరిగి ప్రశ్నిస్తే మాకా విషయమెవరూ బోధించలేదు అని వారన్నారు నాకు చెప్పబడని విషయాన్ని నేను నీకెలా చెప్పను నేను మళ్లీ మళ్లీ వారిని ఇదే ప్రశ్న అడుగుతూ ఉండేవాణ్ణి సర్ సైనికులు లేకుండా ఏ యుద్ధమూ జరుగదు కదా జరుగదు మరి మాకు ఆంగ్లేయుల తరఫున ఎంతమంది సైనికులు పోరాడారో ఎందుకు తెలియజేయరు మరి దానితో పాటు దానికి రెండోవైపు ప్రశ్ననుకూడా నేను వేస్తూ ఉండేవాడిని సరే ఆంగ్లేయుల తరఫున ఎంతమంది సైనికులు పోరాడారో మీకు తెలియదు మరి భారతదేశం తరఫున పోరాడుతున్న ఫిరాజుద్దౌలా సైన్యంలో ఎంతమంది సైనికులున్నారు దానికీ వారి సమాధానం తెలియదనే ప్లాసి యుద్ధాన్ని గురించి ఈ దేశంలో నేను చూసిన నూట యాభై పుస్తకాలున్నాయి ఆ నూట యాభై పుస్తకాలలో దేనిలోనూ ఆంగ్లేయుల వైపునుంచి ఎంతమంది సైనికులు పోరాడారు భారతదేశం వైపునుంచి ఎంతమంది సైనికులు పోరాడారు అన్న వివరాలే తెలియజేయలేదు నేను మీకు వాస్తవం తెలియజేస్తున్నాను ఈ ప్రశ్న నన్ను చిన్ననాటినుంచి తులచివేస్తూ ఉండేది చివరికి ఈ ప్రశ్నకు సమాధానం నాకు మూడు సంవత్సరాల క్రితం మాత్రమే తెలిసింది అదీ భారతదేశంలో కాదు లండన్లో దొరికింది లండన్లో ఒక ఇండియా హౌస్ లైబ్రరీ ఉంది చాలా పెద్ద లైబ్రరీ ఆ హౌస్ లైబ్రరీలో భారతదేశాన్ని బానిసదేశాన్నిచేసి ఆంగ్లేయులు పరిపాలించిన కాలం నాటి ఇరవై వేలకు పైగా దస్తావేజులు భద్రపరచబడ్డాయి అవి మనదేశంలో లేవు అక్కడున్నాయి భారతదేశాన్ని ఆంగ్లేయులు ఎలా ముక్కలు చేశారో ఎలా బానిసలుగా చేసి పాలించారో దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇండియా ఇండియాహౌస్ లైబ్రరీలో భద్రపరచబడిన ఆ ఇరవై వేల దస్తావేజులలో సుస్పష్టంగా తెలియజేయబడి ఉంది నాకు ప్రొఫెసర్ ధరంపాల్ అన్న వ్యక్తి ఒకరు పరిచితులు వారు నలభై ఏళ్లకు పైగా యూరోప్లో ఉంటున్నారు నేనొకసారి వారికి లేఖవ్రాశాను సర్ నేనొక ప్రశ్నకు సమాధానాన్ని కోరుతున్నాను ఒక బేసిక్ క్వశ్చన్ ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల తరఫున ఎందరు సైనికులు పోరాడారు ఆయనన్నారు చూడు రాజీవ్ నీవు ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే నీవు తెలుసుకోవలసిన మరెన్నో ముఖ్యమైన విషయాలున్నాయి మరి వాటన్నిటినీ తెలుసుకోవడానికి నీవు సిద్ధమేనా అంటే నేను అవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను నేను చరిత్ర విద్యార్థిని కాలేకపోవచ్చు కానీ చరిత్రను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అసలు మనం ఆంగ్లేయులకు బానిసలం కావడం వెనుక ముఖ్యమైన కారణం ఏమిటి ఇది మనమందరమూ తప్పక తెలుసుకోవలసిన విషయం మనం ఆంగ్లేయులకు బానిసలమెలా అయ్యాం ఇంత పెద్ద దేశం ముప్పైనాలుగు కోట్ల మంది జనులున్న ఈ దేశం కేవలం యాభై వేల మంది ఆంగ్లేయులకు ఎలా బానిసలు కాగలిగింది ఆ ప్లాసీ యుద్ధాన్ని గురించి చదివినప్పుడు ఈ విషయమర్థమైంది ఆయన కొన్ని ముఖ్యమైన దస్తావేజులను నాకు పంపించారు ఫొటో కాపీ చేసి అవి నా దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి ఆ దస్తావేజులను చదివిన తరువాత నాకు తెలిసిన విషయమేమిటంటే ప్లాసీయుద్ధంలో ఆంగ్లేయుల తరఫున కేవలం మూడు వందల మంది సైనికులు మాత్రమే ఉన్నారు మరోవైపు ఫిరాజుద్దౌలా తరఫున పద్దెనిమిది వేల మంది సైనికులున్నారు ఇప్పుడీ విషయాన్ని ఎవరినడిగినా ఎంత సామాన్యమైన తెలివితేటలున్నటువంటి వ్యక్తినడిగినా ఒక చిన్న పిల్లవాడినడిగినా సమాధానం చెప్పగలడు ఒకవైపున మూడు వందల మంది ఉండి మరోవైపున పద్దెనిమిది వేల మంది ఉన్నప్పుడు ఏ పక్షం గెలుస్తుంది ఎవరివైపైతే పద్దెనిమిది వేల మంది సైనికులున్నారో వారే గెలుస్తారు కాని గెలిచిందెవరు ఎవరివైపున మూడు వందల మంది సైనికులున్నారో వారు గెలిచారు ఎవరివైపున పద్దెనిమిది వేల మంది సైనికులున్నారో వారు ఓడారు ఇక భారతదేశానికి చెందిన సైన్యంలో ఒక్కొక్క సైనికుని గురించి ఇంగ్లండ్లోని పార్లమెంట్లో ఏమని చెప్పుకునేవారంటే భారతదేశానికి చెందిన ఒక్కొక్క సైనికుడూ ఐదుగురు ఆంగ్లేయ సైనికులను మట్టుపెట్టడానికి సమర్థుడు అని మరి అంతటి శక్తిసంపన్నులైన పద్దెనిమిది వేల మంది సైనికులు మూడు మంది తమకంటే బలహీనులైన ఆంగ్లేయ సైనికుల చేత ఎలా ఓడిపోయారు ఇది చాలా గంభీరముగా అర్థం చేసుకోవలసిన విషయం ఆ దస్తావేజులను పరిశీలించిన మీదట మనమోడిపోవడమెలా తటస్థించిందో అర్థమైంది ఆంగ్లేయుల తరఫున యుద్ధానికి వచ్చిన వ్యక్తి పేరు రాబర్ట్ క్లైవ్ తాను ఆంగ్లేయుల సేనకు సైన్యాధిపతి మరోవైపు భారతదేశం తరఫున పోరాడుతున్న సిరాజుద్దౌలా సైన్యానికి సైన్యాధిపతి పేరు మీర్ జాఫర్ మరి ఇంతకీ జరిగినదేమిటి రాబర్ట్ క్లైవ్ కు విషయం అర్థమైంది ఆంగ్లేయులు భారతీయులను ముఖాముఖి ఎదుర్కొంటే ఆంగ్లేయులు ఓడిపోవడం తథ్యం యుద్ధం గంటకూడా జరిగే లేదు. క్లైవ్ ఈ విషయాన్ని ఎన్నోసార్లు బ్రిటిష్ పార్లమెంట్కు తెలియజేయడం జరిగింది ఆ దస్తావేజుల్లో క్లైవ్ రాసిన రెండు ఉత్తరాలున్నాయి ఒక లేఖలో క్లైవ్ రాశాడు మన వైపు కేవలం మూడు మంది సైనికులు మాత్రమే ఉన్నారు సిరాజుద్దవులా వైపు పద్దెనిమిది వేల మంది సైనికులున్నారు కనుకమనము యుద్ధము గెలిచే అవకాశం లేదు ఒకవేళ బ్రిటిష్ పార్లమెంట్ ఆంగ్లేయ పార్లమెంట్ యుద్ధంలో జయించాలని భావించేటట్లయితే మాకు అదనముగా సైన్యాన్ని పంపించవలసింది ఈ లేఖకు జవాబుగా క్లైవ్కు బ్రిటిష్ పార్లమెంటు నుంచి మరొక ఉత్తరం వచ్చింది అది చాలా గమ్మత్తైనది ఈ విషయాన్ని మనమర్థం చేసుకోవాలి ఆ లేఖలో బ్రిటిష్ పార్లమెంట్ వారు ఏమి మన వైపు ఇంతకంటే అధికంగా సైనికులు లేరు ఎందుకులేరు ఎందుకంటే పదిహేడు వందల యాభై ఏడులో సరిగ్గా ప్లాసీ యుద్ధం జరిగిన సమయంలోనే ఆంగ్లేయులు ఫ్రాన్స్లో నెపోలియన్ బోనాపాట్తో యుద్ధం చేస్తూ ఉన్నారు మరోప్రక్క నెపోలియన్ బోనాపాట్ ఆంగ్లేయులను ఫ్రాన్స్ నుంచి తరిమితరిమి వెళ్లగొడుతూ ఉన్నాడు దానితో ఆంగ్లేయుల సైనికబలమంతా సైన్యమంతా ఫ్రాన్స్లో నెపోలియన్ బోనాపాట్తో పోరాడుతూ ఉండేది ఈ కారణంచేత వారు భారతదేశానికి అధికంగా సైన్యాన్ని పంపించే పరిస్థితుల్లో లేరు అందుకే పార్లమెంటు ఆయనకు తెలియజేసినదేమిటంటే ఇంతకంటే అదనంగా మేము సైన్యాన్ని పంపించలేము ఆ మూడు వందల మంది సైనికులతోటే మీరు ప్లాసీ యుద్ధాన్ని జయించవలసి ఉంటుంది దానితో రాబర్ట్ క్లైవ్ ఇద్దరు గూఢచారులను నియమించాడు యుద్ధం జరిగితే ఓటమి ఖాయమని తాను గుర్తించాడు తాను ఆ ఇద్దరితో అన్నాడు మీరు వెళ్లి సిరాజుద్దౌలా సైన్యంలో లంచం తీసుకునేవారెవరైనా ఉన్నారేమో కనిపెట్టండి అటువంటి లోభులెవరైనా ఉంటే గుర్తించండి లంచముపై లోభంతో తమ దేశానికి ద్రోహం తలపెట్టగలిగేవారెవరైనా ఉన్నారేమో గుర్తించండి తన ఇరువురు గూఢచారులు సిరాజుద్దౌలా సైన్యాన్ని పరిశీలించి ఈ విషయం చెప్పారు అవును ఒక వ్యక్తి ఉన్నాడు తను మీర్ జాఫర్ మీరు తనకు లంచమివ్వగలిగితే తాను భారతదేశాన్నే అమ్మివేయగలడు అంతటి లోభీ అతను మీరు తనకు పదవిని ఎరగా చూపెట్టగలిగితే భారతదేశం యొక్క ఏడు తరాలనుకూడా మీకోసం అమ్మివేయగలడు ఇక మీర్ జాఫర్ తాను రాత్రింబవళ్ళూ ఒకటే కలకంటూ ఉండేవాడు తాను ఎన్నటికైనా బెంగాల్ నవాబు కావాలని ఆ కాలంలో బెంగాల్ నవాబు కావడమంటే ఈరోజు మన దగ్గర ఎందరో రాజకీయ నాయకులు ప్రధానమంత్రి కావాలని కలలుగనడంలాంటిదే అందుకోసం వారు దేశాన్ని అమ్మడానికికూడా వెనుకాడరు కాబట్టి మీర్జాఫర్ మనసులో ఈ లోభం ఉండేది నేను ఎలాగైనా బెంగాల్కు నవాబును కావాలి అంటే నాకు పదవి కావాలి ఇంకా సంపద కావాలి మూలధనం కావాలి అధికారము కావాలి సంపద కావాలి ఈ రెండింటి పట్ల దురాశ మీర్జాఫర్ మనసులో అత్యంత బలీయంగా ఉండేది ఆ దురాశయ ఎంతటిదో గుర్తించగలిగాడు రాబర్ట్క్లైవ్ రాబర్ట్క్లైవ్ మీర్జాఫర్కు ఒక లేఖ వ్రాశాడు ఆ లేఖ కూడా దస్తావేజుల్లో ఉంది దాని ఫోటోకాపీ నా దగ్గర ఉంది ఆ లేఖలో తను రెండే విషయాలు వ్రాశాడు చూడు మీర్జాఫర్ నువ్వు ఆంగ్లేయులతో స్నేహంచేసినట్లయితే ఈస్టిండియా కంపెనీతో నీవు ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే మేము యుద్ధం గెలిచిన తరువాత నిన్ను బెంగాల్కు నవాబును చేస్తాం ఇక రెండవ విషయం నీవు బెంగాల్ నవాబువయ్యావంటే సంపద సమస్తం నీ స్వంతమవుతుంది ఆ సంపదలో ఐదు శాతం నువ్వు మాకివ్వు ఇక మిగిలినది నువ్వు ఎంత దోచుకోవాలంటే అంత దోచుకో అప్పటికే రాత్రింబవళ్ళూ ఎప్పుడెప్పుడు పదవి లభిస్తుందా ఎప్పుడెప్పుడు సంపద లభిస్తుందా అన్న కలలుగంటూ వున్న మీర్జాఫర్ ఆ లేఖకు జవాబు వ్రాశాడు తనన్నాడు మీరు చెప్పిన రెండు విషయాలు నాకు సమ్మతమే ఇంతకీ నేనేం చేయాలో చెప్పండి అప్పుడు రాబర్ట్ క్లైవ్ రాశాడు మీరు చేయవలసినదల్లా ఒక్కటే యుద్ధం ప్రారంభమయ్యే రోజు మీరు మీ పద్దెనిమిది మంది సైనికులను ఎటువంటి పోరాటమూ చేయకుండా మాకు సరెండర్ కావలసినదిగా తెలియజేయాలి మీర్జాఫర్ అడిగాడు మరి మీరు మీమాట నిలబెట్టుకుంటారు కదా నన్ను మీరు బెంగాల్ నవాబును చేయాలి రాబర్ట్ అన్నాడు ఖచ్చితంగా మేము మిమ్మల్ని తప్పకుండా బెంగాల్ నవాబును చేసి తీరుతాం అయితే మీరీ ఒక్క పనీ చేసి పెట్టండి మీరు మీ తోటి చెప్పండి ఎందుకంటే తాను సైన్యాధిపతి ఆర్మీకి మీరు మీ సైన్యానికి ఆదేశాలు జారీచేయండి యుద్ధరంగంలో వారు నా ముందు ఆయుధాలను వదిలిపెట్టాలి పోరాడకుండా మీర్జాఫర్ అన్నాడు ఖచ్చితంగా అలాగే జరుగుతుంది చివరికి యుద్ధం ప్రారంభమైంది జూన్ ఇరవై మూడు చరిత్ర అందించిన సాక్ష్యాధారాలను అనుసరించి పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడవ తేదీన భారతదేశానికి చెందిన పధ్ధెనిమిది మంది సైనికులు కేవలం నలభై నిమిషాలలో మీర్ జాఫర్ చెప్పిన కారణంగా మూడు మంది ఆంగ్లేయ సైనికుల ముందు సరెండర్ అయ్యారు రాబర్ట్ క్లైవ్ ఏమి చేశాడంటే తన మూడు వందల మంది సైనికులతో ఈ పద్ధెనిమిది వేల మంది సైనికులను బందీలుగా చేసి కలకత్తాలో ఒక స్థలముంది ఫోర్ట్ బిలియం ఈరోజుకి ఉంది మీరు వెళ్లిదాని చూడండి ఆ ఫోర్ట్ బిలియంలో పద్దెనిమిది వేల మంది సైనికులను బందీలుగా ఉంచాడు పది రోజులపాటు భారతీయ సైనికులు ఆకలితో అలమటించేలా చేశాడు పదకొండవ రోజు ఆ సైనికులందరినీ హత్య చేయించాడు ఆ హత్య చేయించడంలో మీర్ జాఫర్ రాబర్ట్క్లైవ్ కు సహకరించాడు ఆ తరువాత రాబర్ట్క్లైవ్ ఏమి చేశాడు బెంగాల్ నవాబైన సిరాజుద్దౌలాను ముర్షిదాబాద్లో హత్య చేయించాడు ఎందుకంటే అప్పట్లో ముర్షిదాబాదే బెంగాల్ రాజధాని కలకత్తా కాదు సిరాజుద్దౌలా హత్యలో రాబర్ట్క్లైవ్ మరియు మీర్జాఫర్ ఇద్దరి హస్తమూ ఉంది అందుకు ఫలితమేంజరిగింది మన దేశం నుంచి ఈస్టిండియా కంపెనీను పారద్రోలాలని కలలుగన్న బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మరణించాడు ఈస్టిండియా కంపెనీతో మైత్రీబంధాన్ని కొనసాగించాలనుకున్న మీర్జాఫర్ బెంగాల్కు నవాబయ్యాడు చరిత్రలో జరిగిన ఈ మొత్తం దుర్ఘటనను నేనొక ప్రత్యేక దృష్టితో చూస్తాను నేనెన్నోసార్లిలా అనుకుంటూ ఉంటాను ఈస్టిండియా కంపెనీతో స్నేహాన్ని కొనసాగిస్తే మన దేశమంతా బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది అన్న విషయం మీర్జాఫర్కు తెలియదా మీర్జాఫర్కు ఈ విషయం తెలుసు నేను నా పదవి కోసం ఏ పావులు కదుపుతున్నానో దానివల్ల ఈ దేశం వందల సంవత్సరాల వరకు బానిసత్వంలో మ్రగ్గలదని మీర్జాఫర్కు ఖచ్చితంగా తెలుసు అంతేకాదు తను తన స్వార్థం కోసం తన దురాశ వల్ల ఈ దేశం పట్ల ఎటువంటి ద్రోహానికి పాల్పడుతునాడు దాని పరిణామాలు ఎంత దారుణంగా కూడా తనకు తెలుసు నా దురాశ తీరడానికి ఈ దేశానికి ఎటువంటి దుర్గతిపటినా పరవాలేదు అని తాను ఆనాడు ఆలోచించి ఉండకపోతే మనం పదిహేడు వందల ఆంగ్లేయుల బానిసత్వం నుంచి విముక్తులమయ్యుండేవాళ్లం ఎందుకంటే మన వైపు పద్దెనిమిది వేల మంది సైనికులున్నారు మూడు వందల మంది ఆంగ్లేయ సైనికులను చంపడం మనకు పెద్ద విషయమేమీ కాదు పదిహేడు వందల మనము ఆంగ్లేయుల దాస్యం నుంచి విముక్తులమయ్యేవాళ్లం ఇది మొదటి విషయం ఇక రెండవ విషయం పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు రెండు సంవత్సరాల పాటు మనము భరించిన ఈ బానిసత్వ శృంఖలాలు ఈ రెండు వందల ఏళ్లపాటు బానిసత్వాన్ని పారద్రోలడానికి మన దేశం అర్పించవలసి వచ్చిన ఆరు లక్షల అమరజీవుల ప్రాణాలు అవి మనకు దక్కివుండేవి భగత్ సింగ్ చంద్రశేఖర్ ఉధమ్సింగ్ తాంత్యాతోపే ఝాన్సీ లక్ష్మీబాయి సుభాష్ చంద్రబోస్ ఇలా ఎటువంటి ఎటువంటి మహానుభావుల ప్రాణాలు అర్పించవలసి వచ్చినదంటే వీరెవ్వరూ సామాన్యులు కారు సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ టాపర్ ఉధమ్సింగ్ కావాలనుకుంటే ఎంతో ఆనందమయమైన జీవితాన్ని కొనసాగించి ఉండేవాడు ఎంతో ధనవంతుడి సంతానంతాను భగత్సింగ్ మరియు చంద్రశేఖర్లుకూడా అటువంటివారే కావాలనుకుంటే వారు తమ యవ్వన జీవితాన్ని ఆనందోత్సాహాలతో గడపగలిగి ఉండేవారు తమ విలువైన నవయవ్వనాన్ని ఇలా ఉరికంబానికి అర్పించి ఉండేవారు కాదు ఎవరి రక్తం మన దేశ ప్రగతికి అత్యంత ఆవశ్యకమో అటువంటి నవయవకులు వీరెందరు అటువంటి ఆరు లక్షల మంది ప్రాణాలను మనము అర్పించవలసి వచ్చింది ఈ త్యాగాలన్నీ జరుగవలసిన అవసరం లేకుండా ఉండేది మరియు ఆంగ్లేయులు పెట్టిన ఎటువంటి యాతనలను మనము సహించామో ఎటువంటి అవమానాలను మనము భరించామో ఈ దుర్గతి మనకు దాపురించి ఉండేది కాదు ఆ మీర్ అనే ఒక్కడు ఉండి ఉండకపోతే కాని ఆ మీర్జాఫర్ అన్న ఒక్కడు ఉండడం వల్ల ఆ వ్యక్తిలో పదవి కోసం ధనం కోసం ఈ దురాశ పేరుకుపోవడం వల్ల మన దేశం రెండు వందల ఏళ్లపాటు ఆంగ్లేయులకు ఊడిగం చేయవలసి వచ్చింది నేనింతకీ మీకు తెలియజేయాలనుకున్న ముఖ్యమైన విషయం పదిహేడు వందల కేవలం ఒక్క మీర్జాఫర్ మాత్రమే ఉన్నాడు కాని ఈరోజు మన దేశంలో వేలాది మంది మీర్జాఫర్లున్నారు నాడు మీర్జాఫర్ మన దేశాన్నెలా బానిస దేశంగా మార్చాడు అదేవిధంగా మన దేశాన్ని తిరిగి బానిసత్వంలోకి నెట్టే నీచ కార్యంలో నిమగ్నమయ్యున్నారు వీరందరూ మీర్జాఫరేంచేశాడు పిలిచి ఒక విదేశీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు విదేశీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల తనకు పదవి లభించింది డబ్బు లభించింది ఈరోజు మీకు తెలుసా భారతదేశంలో ఏ నాయకుడు ప్రధానమంత్రి అవుతాడో భారతదేశంలో ఏ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడో తాను చేసే మొట్టమొదటి పని ఏమిటో తెలుసా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విదేశీ కంపెనీల్లారా రండి మా దేశానికి స్వాగతం అని ప్రకటిస్తాడు మీరిక్కడ ఆ విషయాన్ని మరచిపోకండి పదిహేడు వందల ఖచ్చితంగా ఇదే చేశాడు తనూ ఇలాగే అన్నాడు ఆంగ్లేయులారా రండి అయితే ఇందుకు బదులుగా మీరు నాకు పదవినీ ధనాన్నీ ఇవ్వవలసి ఉంటుంది అంతే నేటినాయకులుకూడా అంటున్నదిదే విదేశీ కంపెనీల్లారా రండి మీకు స్వాగతం మరి మీరు మాకోసం ఏం చేయవలసి ఉంటుంది ఏమీ లేదు ముఖ్యమంత్రిని చెయ్యండి ప్రధానమంత్రిని చెయ్యండి వంద కోట్లో రెండు వందల కోట్లో లంచమిప్పించండి చాలు అది పోఫోర్స్ విషయంలో కావచ్చు లేదు ఎన్రాన్ విషయంలో కావచ్చు మేము దానితోటే తృప్తిపడిపోతాం ఇక మా దేశాన్నంతా మీచేతికి అప్పగిస్తాం ఇది ఇప్పుడు జరుగుతోంది పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో మన దేశ చరిత్రలో జరిగిన అదే తప్పిదం మళ్లీ మళ్లీ పునరావృతం చేయబడుతూ ఉంది నేను మీతో నా హృదయంలోని వేదనను పంచుకుంటున్నాను కేవలం ఒకే ఒక్క ఈస్టిండియా కంపెనీ మన దేశాన్ని రెండు వందల నుంచి రెండు దాస్యంలో ముంచగలిగితే దారుణంగా దోచుకోగలిగితే ఇక నేటి మన మీర్జాఫర్లు మన దేశానికి రప్పించిన నాలుగు వేల కంపెనీల ఇక చెప్పేదేముంది మీకు తెలుసా ఈ దేశంలో ప్రతిరోజూ ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు విదేశీ కంపెనీలతో ఇక తలుపులు బార్లా తెరచి విదేశీ కంపెనీలను ఎలా పిలుస్తున్నారంటే మన దేశం యొక్క భవిష్యత్తును నిర్ధారించవలసినదిక వారే అన్నట్లుగా తయారైంది పరిస్థితి ఈ విషయంలో ప్రతీ పార్టీ భాగస్వామియే నేను ఈ మందిరం యొక్క పవిత్రతను దృష్టిలో ఉంచుకుని ఏ ఒక్క పార్టీ పేరు ఉచ్చరించడంలేదు వీళ్లందరూ దొంగలే మీర్జాఫర్కు వారసులే ఏ పార్టీ వాళ్లైనా ఎవ్వరి పేరు ప్రస్తావించవలసిన అవసరం లేదు అధికారంలో లేనంతవరకు విదేశీ కంపెనీలను నిందిస్తూ ఉంటారు అధికారం లభించినంతనే మొట్టమొదటే విదేశీ కంపెనీలను పిలిచి వారి ముందు సాష్టాంగదండ ప్రణామాలాచరిస్తారు ఏ ఒక్క నాయకుడు ఈ రకమైన ఆలోచనా విధానానికి అతీతుడు కాడు ఈ దేశంలో ప్రతీ పార్టీకీ అధికారం లభించింది కొందరికి తక్కువ కాలం కొందరికి ఎక్కువ కాలం ప్రతీ పార్టీ చేసినదిదే సాధ్యమైనంత ఎక్కువగా విదేశీ కంపెనీలను ఆహ్వానించడం దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా మహారాష్ట్రలో ఈ మధ్యనే తిరునాళ్ల వంటి కార్యక్రమం ఒకటి మొదలుపెట్టారు ఆ తిరునాళ్ల గురించి మీరు పత్రికల్లో చదివే ఉంటారు రెండు మూడు పాటు అదే ప్రధాన చర్చనీయాంశమై కూర్చుంది అదేమిటో తెలుసా అడ్వాంటేజ్ మహారాష్ట్ర ఆ అడ్వాంటేజ్ మహారాష్ట్ర ఏమిటి మహారాష్ట్రకు విదేశీ కంపెనీలను సాదరంగా ఆహ్వానిస్తున్నాము మీరు దయచేసి వచ్చి దోచుకోండి ఆని ప్రకటించుకోవడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇటువంటి జాతరలు భారతదేశంలో ప్రతీ రాష్ట్రంలోనూ జరుగుతున్నాయి ఇంకా విచిత్రం విచిత్రమేమిటంటే ప్రతీ ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రి తో పోటి పోటీపడుతూ ఉన్నాడు వారి రాష్ట్రం కంటే మన రాష్ట్రానికి ఎక్కువ విదేశీ కంపెనీలు రావాలి అని అంత భారీ స్థాయిలో ఈ నాటకం కొనసాగుతూ ఉంది ఈ నాటకానికి మౌలిక సూత్రాలేమిటో మీరొక్కసారి పరిశీలించండి ఇప్పటివరకు పరిస్థితి ఏమిటంటే మన దేశానికి విదేశీ కంపెనీలు రావాలంటే అందుకుగాను కొన్ని నియమాలు నిబంధనలు ఉండేవి అవి అమలులో ఉన్నందువల్ల విదేశీ కంపెనీలు కేవలం ముప్పై తొమ్మిది శాతం వరకు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉండేది కాని ఇప్పుడు ప్రభుత్వం లిబరలైజేషన్ పేరుతో విదేశీ కంపెనీలకు ముప్పై శాతానికి బదులుగా యాభై శాతం వరకు పెట్టుబడులు పెట్టే వెసులుబాటును కల్పించింది యాభై ఒక్క శాతమని నిర్ణయించిన తరువాత డెబ్భై శాతం వరకూ విదేశీ కంపెనీలు పెట్టుబడి పెట్టే అవకాశాన్నిచ్చింది ఇక ఇప్పుడైతే నూరు శాతం అవి పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పించింది అంటే 100% పర్సెంట్ విదేశీ కంపెనీలకు సౌలభ్యం వాళ్లు వస్తూనే ఉన్నారు మీరొక్కసారి స్మరణకు తెచ్చుకోండి మొట్టమొదట వారు కత్తులు చేతబట్టుకొని తుపాకులు చేతబట్టుకొని దోచుకోవడానికి వచ్చారు ఈసారి వారు దోచుకోవడానికి వారికి కత్తులూ తుపాకులూ అవసరంలేదు వారిక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవలసిన అవసరమూ లేదు ఇక్కడి ప్రతి నాయకుడు మీర్జాఫర్ అయితే ఇకవారు రాబర్ట్ క్లైను పంపించవలసిన అవసరమేమిది ఇక ఏ విషయమై చర్చలు జరుగుతున్నాయో తెలుసా మీరు పత్రికలను కొద్దిగా సునిశ్చితంగా పరిశీలించగలిగేవారైతే ఈ మధ్యనే ఒక పెద్దనాయకుడి స్టేట్మెంట్ ఒకటి వచ్చింది ఆయన పేరునుకూడా నేను చరించదలుచుకోలేదు మన దేశానికి మాజీ ఆర్థిక మంత్రి అయిన ఒక పెద్ద నాయకుడు ఆయన ఏమని ప్రకటించారో తెలుసా ఆయన అభిప్రాయమేమిటంటే ప్రతి ఒక్క పార్టీ ఎంపీ పార్లమెంట్లో విదేశీ కంపెనీకి ఏజెంటుగా పనిచేసే అవకాశాన్ని కల్పించాలి అని ఇది ఆయన ప్రకటన అది ఎందుకు ఎందుకంటే మనము దళారి రుసుము బ్రోకరేజీ తీసుకోవాలి ప్రతీ కంపెనీనుంచి కాబట్టి భారతదేశంలో ఈ బ్రోకరేజ్ వసూలు గాను పూర్తి స్వేచ్ఛ ఉండాలి అలా దళారి రుసుమును సేకరించడానికిగానూ ఏదైనా చట్టాన్ని ఆమోదించవలసి వస్తే కూడా భారతదేశపు పార్లమెంట్ అటువంటి చట్టాన్ని తయారుచేయాలి ఇలా ప్రకటించినది ఒక పెద్ద పార్టీకి చెందిన ఒక పెద్ద నాయకుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన చెప్పిన మాటలివి ఆయన ఉద్దేశ్యమేమిటంటే భారతదేశానికి ఎన్ని విదేశీ కంపెనీలొస్తాయో వాటిలో ప్రతి విదేశీ కంపెనీ తరఫునా దళారులుగా పనిచేసే అవకాశాన్ని వాళ్లకివ్వాలి అంటే ఆ మీర్జాఫర్కి కూడా తాతలు వీళ్లు ఇటువంటి నాయకులు ఒక ప్రక్క భారతీయ సంస్కృతిని గురించి మాట్లాడుతూ ఉంటారు మరో ప్రక్క పార్లమెంట్లో విదేశీ కంపెనీలకు దళారులుగా పనిచేసే అవకాశమివ్వాలని కోరుతూ ఉంటారు ఇలా భారతదేశంలో ఐదు వందల నలభై మంది ఎంపీలు ఉన్నారు వీళ్లందరూ నిజంగానే విదేశీ కంపెనీలకు ఏజెంట్లయ్యారనుకోండి మన దేశంలోని కంపెనీలకు ఏదైనా విపత్తు వచ్చిందనుకోండి వాళ్లు ఇక ఏమి చేస్తారు ఈ దేశమంతటినీ ఒక కంపెనీగా తయారుచేస్తారు ఇక ఒక వ్యాపార సంస్థను నడిపినట్లుగా ఈ దేశాన్ని నడుపుతారు వాళ్లకు బుద్ధి పుట్టినట్లుగా చట్టాలు తయారుచేస్తారు విదేశీ కంపెనీలు చెప్పాయి మేము భారతదేశంలో దోచుకోవడానికి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు కాబట్టి ఈ ఫెరా చట్టాన్ని తొలగించండి అని చెప్పడంతోటే మన ప్రభుత్వం ఆ ఫెరా చట్టాన్ని తొలగించడానికి నిర్ణయించుకుంది అదేవిధంగా విదేశీ కంపెనీలు మేము విచ్చలవిడిగా దోచుకోవడానికిగాను ఈ ఎమ్మార్టీపీ చట్టాన్ని తొలగించండి అని చెప్పడంతోటే మన ప్రభుత్వం ఎమ్మార్టీపీ చట్టాన్ని తొలగించడానికి నిర్ణయించుకుంది అంతేకాకుండా విదేశీ కంపెనీలు మా పైన ఇన్కం ట్యాక్స్ ఎక్కువగా వేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ను తగ్గించండి అని చెప్పడంతోటే మన ప్రభుత్వం విదేశీ కంపెనీలపై నలభై శాతమున్న ఆదాయపు పన్నును పది తగ్గించింది విదేశీ కంపెనీలడిగాయి మాకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో వెసులుబాటును కల్పించాలి అని వెంటనే మన ప్రభుత్వం నలభై శాతమున్న మన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ను ఇరవై శాతానికి తగ్గించింది ఇదిలా ఉండగా మరోవైపు స్వదేశీయులపైన భారతీయులపైన రోజురోజుకీ ట్యాక్స్ పెంచుతూ ఉండడం విదేశీ కంపెనీలకు మాత్రం ట్యాక్స్ విషయంలో వెసులుబాటు కాని స్వదేశీ కంపెనీలపై మాత్రం పన్ను విధించడం ఇప్పుడు మీకు ఏదైనా కంపెనీ ఉంది అంటే మీరు ఎట్టి పరిస్థితులలోనూ నలభై శాతం క్యాపిటల్ గెయిన్ కట్టవలసిందే అదే విదేశీ కంపెనీ అయితే మాత్రం వారు ఇరవై శాతం క్యాపిటల్ గెయిన్ ఇస్తే సరిపోతుంది అదే మీ కంపెనీ అయితే భారతీయ కంపెనీ అయితే స్వదేశీ కంపెనీ అయినట్లయితే మీరు కార్పొరేట్ ట్యాక్స్ కూడా కట్టవలసి ఉంటుంది ఇన్కం ట్యాక్స్ కూడా కట్టవలసి ఉంటుంది అదే విదేశీ కంపెనీ అయినట్లయితే వారు కార్పొరేట్ ట్యాక్స్ కట్టనవసరమూ లేదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరమూ లేదు ఇంకా కొన్ని రంగాల విషయంలో భారత ప్రభుత్వం ఏ స్థాయికి చేరిందంటే వారు మేము 100% మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తాము అని ఉత్తుగా వ్రాసి ఇచ్చినా వారిపై 5 నుంచి పది సంవత్సరాల వరకు ఎటువంటి పన్ను విధించబడదు ట్యాక్స్ హాలిడే అమలులో ఉంటుంది ఇలా కొనసాగుతూ ఉంది మరి అంతేకాదు చివరికి స్థితి ఏ స్థాయికి చేరిందంటే బహుశా దృష్టికి వచ్చి ఉండవచ్చు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది విదేశీ కంపెనీలకు చెందినవారు కేవలం కొన్ని లక్షలు లేదా కొన్ని కోట్ల పెట్టుబడిని మన దేశంలో పెట్టినంతమాత్రం చేతనే ఆ విదేశీ కంపెనీల అధికారులు భారతీయ పౌరులుగా గుర్తించబడతారు డ్యూయల్ సిటిజన్షిప్ ఈ విషయాన్ని మన ప్రధానమంత్రి విదేశాలకు వెళ్లిన సందర్భంలో అక్కడ ప్రకటించి వచ్చారు ఇక్కడ చెప్పలేదు పార్లమెంటులో విదేశీ పర్యటనలో న్యూయార్క్ వెళ్లినప్పుడు లోని వ్యాపారస్తులు ఆయన్నను ప్రశ్నించారు డ్యూయల్ సిటిజన్షిప్పై మీ అభిప్రాయమేమిటి అని దానికి మన ప్రధానమంత్రి రొమ్ము విరుచుకుని మీరు రండి కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టండి మేము మిమ్మల్ని భారతీయ పౌరులుగా గుర్తించడానికి సిద్ధంగా ఉన్నాం ఇక విదేశీ కంపెనీలకు చెందిన వారు కేవలం కొంత పెట్టుబడి పెట్టినందువల్లనే భారతీయ పౌరసత్వాన్ని పొందేటట్లయితే ఇక ఈ దేశంలో వారి అధికారం మీ అధికారంతో సమానమవుతుంది ఇలా విదేశీ కంపెనీకి చెందిన ఒక అధికారి మన దేశం యొక్క పౌరసత్వాన్ని స్వీకరించినట్లయితే మన దేశంలోని పార్లమెంటు ఎన్నికల్లో కూడా తను పోటీ చేయగలడు ఎందుకంటే ఈ దేశంలో పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేయడానికి ఏ విధమైన అర్హతలో అవసరంలేదు కేవలం మీరు ఈ దేశ పౌరుడై ఉంటే చాలు మీరు దొంగైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు మీరు దుండగులైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ఒక గూండా అయినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ఒక డాన్ అయినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు మాఫియా కింగ్ అయినా మీరు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు మిగతా విషయాలు తెలిపెట్టండి మీరు ముప్పై మర్డర్లు చేసినప్పటికీ మీరు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు పార్లమెంటుకు వెళ్లవచ్చు అది అలా ఒకళ్ళో ఇద్దరో కాదు ఇప్పటి మీ లోక్సభలో భైకి పైగా ఎంపీలు పేరొందిన హిస్టరీషీటర్లు నేను మీకు మా ఇంటికి సంబంధించిన విషయం చెబుతాను మరో విషయం కాదు మా నాన్నగారి అన్నగారు ఉత్తరప్రదేశ్లో ఒక పెద్ద పోలీసు అధికారి నేనెప్పుడూ ఆయనతో ఒక విషయం ప్రస్తావిస్తూ ఉంటాను ఈ విషయం చెబుతున్నప్పుడల్లా నాకు గుండె కాలిపోతూ ఉంటుంది కానీ ఆయన ఏదో సరదాకి మాట్లాడుతున్నాననుకుంటూ ఉంటారు నేనంటుంటాను పెదనాన్నగారు ఆయన మొదట్లో జేబులో వారెంటు పెట్టుకుని తిరిగేవారు పూలందేవిని అరెస్టు చేయడానికి ఎందుకంటే పూలందేవి ఒక నోటోరియస్ క్రిమినల్ ఆమె ముప్పైకి పైగా హత్యలు చేసింది కాబట్టి మా పెదనాన్నగారు అక్కడి పోలీసు ఉన్నతాధికారి అవడం వల్ల వారి జేబులో ఎప్పుడూ పూలందేవిని అరెస్టు చేయడానికి సంబంధించిన వారెంటు ఉండేది మరి ఈ రోజు ఆ వ్యక్తిగతేమిటో చెప్పమంటారా అదే వ్యక్తి ఈరోజు పూలందేవికి పోలీస్ సెక్యూరిటీ కోసం పనిచేస్తూ ఉన్నారు ఇదీ ఈరోజాయన పరిస్థితి నేను వారితో అంటూ ఉంటాను ఈ నికృష్టమైన పని చేసే కంటే మీ ఉద్యోగాన్నొక తాపుతన్ని బయటికి వస్తే మంచిదని అంటే నిన్నటి వరకు ఏ వ్యక్తిని అరెస్టు చేయడానికి వారంటుని దగ్గర పెట్టుకుని తిరిగారో ఈ రోజు అదే వ్యక్తి యొక్క భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించవలసి వస్తోంది అదే పూలందేవి వంటి ఎనభై మంది సభ్యులున్నారు నేడు మన పార్లమెంటులో వారికున్న అర్హతల్లా మరేమిటో కాదు వారు హత్యలు చేశారు దోపిడీలు చేశారు వారు దొంగతనాలు చేశారు వారు అసత్యాలు పలికారు ఎవరు ఎంత ఎక్కువ సంఖ్యలో మర్డర్లు చేసి ఉంటే అంతే గొప్ప నాయకులీ దేశంలో మరి ఈ దేశ ప్రజల విషయం కూడా చూడండి ఇటువంటి వ్యక్తులనే థంపింగ్ మెజారిటీతో వారు గెలిపించి పార్లమెంటుకు పంపిస్తూ ఉంటారు ఇది నిజానికి మన దేశపు డెమోక్రాటిక్ పార్లమెంటరీ సిస్టంపై సిగ్గుపడవలసిన చెంపదెబ్బ ప్రస్తుతం ముంబైలో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి నేను ప్రతిరోజూ పత్రికల్లో ఈ విషయం చూస్తూ ఉన్నాను క్రమం తప్పకుండా ఈ వార్తలు వస్తూ ఉన్నాయి అండర్వర్ల్డ్ నుంచి మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అంటే నేటివరకు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారే రేపు చట్టాన్ని తయారుచేసే అధికారాన్ని కలిగి ఉంటారు అటువంటి పాలకులచేత మీరూ పాలించబడుతూ ఉంటారు అంటే వట్టి మూర్ఖులు దొంగలు దోపిడి గుండాలు మీ నెత్తినెక్కి పరిపాలిస్తూ ఉంటారు మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు మీరు వారికి పూలదండలతో సత్కారాలు చేస్తూ ఉంటారు డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టం పైన ఇంతకంటే దారుణమైన చంపదెబ్బ మరొకటే ఉంటుంది కాబట్టి భారత ప్రభుత్వం తీర్మానించింది మన దేశానికి విదేశీ కంపెనీలకు చెందిన వారు కొద్దిపాటి పెట్టుబడితో వస్తే సరిపోతుంది ఇక వారు మన ఎన్నికలలోనే పోటీ చేయవచ్చు పార్లమెంటుకు వెళ్లవచ్చు ఇక ఎన్నికల్లో ఎలా పోటీచేయాలో ఎన్నికల్లో ఎలా గెలవాలో మీకు తెలుసు నాకు తెలుసు ఎన్నికలలో గెలవడానికి రౌడీయిజం కావాలి ఎన్నికలలో గెలవడానికి డబ్బు కావాలి ఈ రెండు శక్తులూ విదేశీ కంపెనీల దగ్గర ఉన్నాయి వారు గూండాశక్తిని తీసుకురాగలరు దానితో పాటు ధనం యొక్క శక్తిని మన దేశంలో వెచ్చించగలరు కాబట్టి ఇప్పటికీ విదేశీ కంపెనీలకు చెందినవారికి ఎంతటి స్వేచ్ఛ కల్పించబడిందంటే వారు మన దేశానికి రావచ్చు కొద్దిపాటి పెట్టుబడి పెట్టవచ్చు మన దేశం యొక్క పౌరసత్వం స్వీకరించవచ్చు ఈ దేశ పౌరులైనందువల్ల వారు ఎన్నికల్లోనూ పోటీ చేయవచ్చు ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా వారు పార్లమెంటుకూ వెళ్లవచ్చు అదేగనుక జరిగి విదేశీ కంపెనీలకు చెందిన అధికారులు భారతదేశంలో ఎన్నికల్లో పోటీచేసి పార్లమెంటుకు వెళ్లడం ప్రారంభించినట్లయితే ఇక భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై పూర్వపు గతే పడుతుంది అప్పట్లో లార్డ్ మౌంట్ బ్యాటన్ మన పార్లమెంటులో కూర్చునేవాడు ఇది కేవలం ఊహాపోహలకు సంబంధించిన విషయమేమీ కాదు ఇది ఇప్పటికే మొదలయ్యింది రాజ్యసభలో ప్రస్తుతం ఇద్దరు పార్లమెంటు సభ్యులు విదేశీ పౌరులైవుండి మన పార్లమెంటులో సభ్యత్వాన్ని పొందగలిగారు ఇద్దరు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ హోదాలో వారికి పార్లమెంటులో స్థానం కల్పించబడింది ఇక బీహార్ అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎటువంటివారంటే వారు హండ్రెడ్ విదేశీ పౌరులు అయినా వారు బీహార్ అసెంబ్లీలో స్థానం సంపాదించుకోగలిగారు కనుక ఇప్పుడు విదేశీయులు ఏ అడ్డూ లేకుండా పార్లమెంటులో కూర్చోగలుగుతారు పూర్వం వారు పార్లమెంటుకు వేరే పద్ధతిలో చేరేవారు ప్రస్తుతం వారు పార్లమెంటుకు చేరే పద్ధతి కొద్దిగా భిన్నంగా ఉంది అంతే తప్ప నా ఉద్దేశ్యంలో నేటి పరిస్థితికి పంతొమ్మిది వందల ఉన్న పరిస్థితికి ఏ విధమైన వ్యత్యాసమూ లేదు అందుకే నేను మీకు ముందే చెప్పాను మనకు స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లు పూర్తయ్యాయి అన్న విషయాన్ని అంగీకరించడానికి నేను సిద్ధంగా లేను అని నేను మళ్లీ మళ్లీ పునరుద్ఘాటించేదిదే ఐదు వందల సంవత్సరాల క్రితం ఏ బానిసత్వం ప్రారంభమైందో అదే ఇంకా కొనసాగుతూనే ఉంది స్వాతంత్ర్యం రానేలేదు మరి ఎందుకిలా జరుగుతోంది అందుకు గంభీరమైన కారణాలున్నాయి ఆ లోతైన కారణాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను మన దేశానికి స్వాతంత్ర్యం లభిస్తున్న సమయంలో మన దేశం పట్ల దారుణమైన మోసం జరిగింది మన దేశానికి తీరని ద్రోహం జరిగింది ఏ మౌలికమైన ప్రశ్నలను మనం లేవనెత్తవలసి ఉందో మన పూర్వీకులు బహుశా ఆ ప్రశ్నలను లేవనెత్తనేలేదు మరివారు ఎందుక ప్రశ్నలను లేవనెత్తలేదు ఈ విషయాన్ని మనం కొద్దిగా విశ్లేషించవలసి ఉంది నాడు మన దేశాధికారం కోసం అర్రులుచాచిన వ్యక్తులెవరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎవరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారతదేశంలోనే అత్యధిక ధనసంపన్నుడు అటువంటి వ్యక్తి స్వతంత్ర భారతావనికి ప్రప్రథమ ప్రధానమంత్రి కావడం నిజంగా నా ఉద్దేశ్యంలో ఎంతో దురదృష్టకరమైన విషయం పండిట్ నెహ్రూ విషయంలో లార్డ్ మౌంట్ బ్యాటన్ తన భార్యనే ఒక పావుగా ఉపయోగించాడు ఈ విషయం ఇప్పుడొక ఓపెన్ సీక్రెట్ పండిట్ నెహ్రూ ఎటువంటి వ్యక్తో తెలియజేసే చరిత్ర గ్రంథాలు కోకొల్లలుగా మీకు దొరుకుతాయి అవి చదివితే మీకు తెలుస్తుంది పండిట్ నెహ్రూ గురించి బ్రిటిష్ పార్లమెంట్లో చర్చ జరుగుతున్నట్లయితే ఆ డిబేట్ ఏ విధంగా జరిగేదో ఒకసారి వినండి ఒకసారి తమ పార్లమెంటులోని ఒక సభ్యుడు బ్రిటిష్ పార్లమెంటులోని ఒక సభ్యుడు ఇలా చెప్పాడు పండిట్ నెహ్రూ కేవలం భౌతికంగా మాత్రమే భారతీయుడు బౌద్ధికముగా మానసికముగా అతను నోటికి నూరుపాళ్ళూ ఆంగ్లేయుడు అందుకే తన చేతికి అధికారాన్నప్పగించడం ఎంతో సురక్షితం అని అన్నాడు ఈ విధంగా అభిప్రాయపడ్డాడు పండిట్ నెహ్రూ గురించి కనుక అధికారాన్నప్పగించడానికి అటువంటి వ్యక్తిని ఎంచుకోవడం జరిగింది తరువాత ఈ అధికారాన్నప్పగించడం అనే నాటకం కొనసాగింది అధికారాన్నప్పగించడానికిగాను ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్కి సంబంధించిన ఎన్నో ఎగ్రిమెంట్లు జరిగాయి వాటిలో రెండు మూడు అగ్రిమెంట్లు చాలా ముఖ్యమైనవి వాటిని గురించి తప్పకుండా తెలుసుకోవాలి పంతొమ్మిది నాటికి భారతదేశంలో ఆంగ్లేయుల 127 ఇరవై ఏడు కంపెనీలు పనిచేస్తూ ఉండేవి లార్డ్ మౌంట్ బ్యాటన్కు దిగులు పట్టుకుంది భారతదేశానికి స్వాతంత్ర్యం లభించినట్లయితే వారు ఈ కంపెనీలన్నింటినీ తమ దేశం నుంచి వెళ్లగొడతారు దానితో ఏ దోపిడీ అయితే కొనసాగుతూ ఉందో ఏ సంపద ఏ రాబడి అయితే వస్తూ అది రావడం ఆగిపోతుంది అని దీనిని గురించి ఆయన పండిట్ నెహ్రూతో చర్చించాడు పండిట్ నెహ్రూ ఆయనతో అన్నారు మీరు చింతించవలసిన లేదు మేము కేవలం ఒక్క కంపెనీని మాత్రమే భారతదేశం నుంచి బయటికి వెళ్లగొడతాం అది ఈస్టిండియా కంపెనీ అది తప్ప తక్కిన నూట కంపెనీలను మేము భారతదేశంలోనే ఉంచుకుంటాం ఈస్టిండియా కంపెనీని వెళ్లగొట్టడం ఎందుకు తప్పనిసరి ఏందంటే దేశమంతటా ఈస్టిండియా కంపెనీ పట్ల వ్యతిరేకత నెలకొని ఉంది అందుకే ఆ ఒక్క ఈస్టిండియా కంపెనీని మాత్రం మీరు వదిలిపెట్టండి తక్కిన నూట ఇరవై కంపెనీలను మేము భారతదేశంలోనే ఉంచుకుంటాం అలా పండిట్ నెహ్రూ వెళ్లనివ్వనటువంటి రెండు మూడు కంపెనీల పేర్లు నేను మీకు తెలియజేస్తున్నాను ఒకటి బ్రూక్బాండ్ ఇండియా లిమిటెడ్ ఇది ఆంగ్లేయుల కంపెనీ ఇది ఇప్పటిది కాదు పద్దెనిమిది సంవత్సరానిది లిప్టన్ ఇండియా లిమిటెడ్ ఇది ఆంగ్లేయుల కంపెనీయే ఇది ఇప్పటిది కాదు ఇది పద్దెనిమిది వందల తొంభై రెండు నుంచి ఉంది ఇలా దాదాపు వంద నూటయాభై ఏళ్ల క్రితం నుంచి ఉన్నా ఈ కంపెనీలు ఇటువంటి నూట ఇరవై కంపెనీలు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అగ్రిమెంట్ ద్వారా మన దేశంలోనే కొనసాగే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు పండిట్ నెహ్రూ ఇక స్వాతంత్ర్యం అంటే ఏమిటి ఒక్క ఈస్టిండియా కంపెనీని మాత్రం తరిమి కొడతాం దోపిడీని కొనసాగిస్తున్న తక్కిన నూట కంపెనీలను మాత్రం మన దగ్గరే ఉంచుకుంటాం అంతే కాదు ఆపైన జరిగిన మరి ఉప్పందం ఇంతకంటే ప్రమాదకరమైనదని నా అభిప్రాయం పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇంగ్లాండ్ పార్లమెంటులో ఇండియన్ ఇండిపెండెన్స్కి సంబంధించిన యాక్ట్ ఆమోదించబడింది భారతీయ స్వాతంత్ర్యానికి చెందిన చట్టం నిజానికి నన్నడిగితే బ్రిటన్ పార్లమెంటులో స్వాతంత్రానికి సంబంధించిన చట్టం ఆమోదించబడిన మీదటనే మనకు స్వాతంత్ర్యం ఇవ్వబడింది అంతే గానీ ఈ స్వాతంత్ర్యాన్ని మనం సంపాదించుకోలేదు ఎందుకంటే దీనినొక దయనీయమైన స్థితిగా నేను భావిస్తాను ఎవరో చట్టాన్ని ఆమోదించి మనకు స్వాతంత్రాన్నివ్వడం నిజానికి పార్లమెంటుకు ఒక అధికారముంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు పార్లమెంటు ఒక చట్టాన్ని ఆమోదించిందనుకోండి అలా ఆమోదించిన కారణంగా మనకు స్వాతంత్ర్యం లభించింది రేపు అదే పార్లమెంటు ఆ చట్టాన్ని వెనుకకు తీసుకునే అధికారం ఉంది మరి అప్పుడు మన స్వాతంత్ర్యం పరిస్థితేమిటి కనుక ఇది ఎంతో గంభీరమైన విషయం పంతొమ్మిది వందల యొక్క పార్లమెంట్ ఇండియాస్ ఇండిపెండెంట్ యాక్ట్ను ఆమోదించడం అలా ఆమోదించబడిన యాక్ట్ను బట్టి మన దేశంలో కొందరిని ఎన్నుకోవడం వారితో ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడం ఆ రాజ్యాంగ సభను బట్టి మన రాజ్యాంగం నిర్మించబడడం ఇక ఈ రాజ్యాంగం కూడా ఎలా తయారైందో చూడండి పంతొమ్మిది ముప్పై అయిదులో ఆంగ్లేయులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ను ప్రవేశపెట్టారు మన దేశాన్ని పరిపాలించడానికి పంతొమ్మిది వారు ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ఏదైతే ఉందో అది రాబోయే వెయ్యి సంవత్సరాల వరకూ భారతదేశాన్ని తమ బానిస దేశంగా కొనసాగించే ఉద్దేశ్యంతో తయారు చేయబడింది అటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన రాజ్యాంగాన్ని నిర్మించడానికిగానూ ఆదర్శంగా తీసుకోబడింది ఇది నిజంగా ఎంతో దురదృష్టకరం ప్రపంచంలో ఏ దేశమైనా స్వాతంత్ర్యం సంపాదించిందంటే అది అంతకు మునుపున్న విధివిధానాలను కొనసాగించదు పూర్తిగా తొలగించి వేస్తుంది ఫ్రాన్స్ కూడా ఒకప్పుడు ఆంగ్లేయుల బానిస దేశంగా ఉండేది పదిహేడు వందల తొంభైలో అక్కడ విప్లవం వచ్చి స్వాతంత్ర్యం పొందిన తరువాత ఆంగ్లేయులచే నిర్మించబడిన రాజ్యంగం ఆంగ్లేయులచే తయారు చేయబడిన చట్టాలు ఫ్రాన్స్ వారిచేత తీసి అవతలపడేయబడ్డాయి అదే ఫ్రాన్స్ యొక్క స్వాతంత్రానికి చిహ్నం అమెరికా కూడా ఒకప్పుడు బానిస దేశంగా ఉండేది ఐరోపా దేశాల క్రింద అమెరికా సివిల్ వార్ నుంచి బయటపడి స్వాతంత్రాన్ని పొందిన తరువాత అమెరికా వాసులు కూడా చేత నిర్మించబడిన విధి విధానాలన్నింటినీ తీసి అవతలపడేశారు కనుక మన పూర్వీకులను నేను ఇలా ప్రశ్నించాలనుకుంటున్నాను ఇలా ప్రశ్నించే హక్కు నాకుంది ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్నైతే ఆంగ్లేయులు భారతదేశాన్ని బానిస దేశంగా నిలపడానికి నిర్మించారో అటువంటి దానిని ఎందుకు తీసి అవతలపడేయలేదు ఎందుకని దానిపై ఆధారపడి భారత రాజ్యాంగం నిర్మించబడింది ఏ అయితే ఆంగ్లేయుల చట్టాలపై ఆధారపడి నిర్మించబడిందో అటువంటి రాజ్యాంగం మన దేశానికి మేలు చేసే అవకాశమే లేదు ఈ విషయంలో నాకు సందేహం లేదు ఇక మీరే చూడండి పంతొమ్మిది వందల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ను నేను తీయించాను పంతొమ్మిది వందల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ను ఒకవైపు ఉంచాను భారత రాజ్యాంగాన్ని మరోవైపు ఉంచాను వాటిని పోల్చి చూస్తే మొదటి యాక్ట్కు చెందిన తొంభై ఐదు ఆర్టికల్స్ తొంభై అయిదు ప్రకరణాలు యథాతథంగా ఉన్నాయి కనీసం కామాలు ఫుల్స్టాప్లు కూడా మారలేదు అంటే దేనినైతే ఆంగ్లేయులు నిర్ధారించారో దానినే స్వతంత్ర భారతావనిలో విలాసపురుషుడైన తొట్ట తొలి ప్రధానమంత్రి శిరోధార్యంగా భావించారు ఇదేమి స్వాతంత్ర్యం ఇక అంతకంటే గంభీరమైన మూడవ ప్రశ్నను నేను లేవనెత్తుతున్నాను ఏ చట్టాలను ఆంగ్లేయులు భారతదేశాన్ని దోచుకోవడానికి రూపొందించారు అవే చట్టాలను నేటికీ మనమెందుకు కొనసాగిస్తూ ఉన్నాం పద్దెనిమిది ఇండియన్ పోలీస్ యాక్ట్ను తయారుచేశారు పద్దెనిమిది వందల అరవైలో ఆంగ్లేయులు ఆ ఇండియన్ పోలీస్ యాక్ట్ను ఎందుకు తయారుచేశారో తెలుసా ఎందుకంటే పద్దెనిమిది తిరుగుబాటు జరిగింది దేశమంతటా చోటా విప్లవం చెలరేగింది ఆంగ్లేయులకు గుబులు పట్టుకుంది పద్దెనిమిది వందల యాభై ఏడు వంటి తిరుగుబాటు మళ్లీ జరిగితే ఇక భారతదేశాన్ని మనం వదలక తప్పదు అందుకే అటువంటి తిరుగుబాటులను అణచివేయడానికే ఆంగ్లేయులు పోలీసు వ్యవస్థను స్థాపించారు ఆ పోలీసులకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టారు ఆ అధికారాలలో ఒకటే వారి చేతికి ఒక లాఠీని అప్పగించడం జరిగింది దానిని ఇప్పటికీ మనవాళ్లు పట్టుకుతిరుగుతూనే ఉన్నారు అలానాడు వారి చేతికి లాఠీని అప్పగించడంతో పాటు ఆంగ్లేయులు పోలీసులకు ప్రత్యేకమైన అధికారాలు కట్టబెట్టారు ఏమిటవి ఎప్పుడైనా ఎక్కడైనా ఐదుగురికి మించి జనులు గుమిగూడినట్లు కనపడితే వారిపై లాఠీచార్జి చేయవచ్చు ఏ విధమైన హెచ్చరిక లేకుండా లాఠీచార్జి చేయవచ్చు ఆంగ్లేయులు పద్దెనిమిది తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికని ఈ పోలీస్ యాక్ట్ను ప్రవేశపెట్టారు మన దేశంలో మరెన్నడూ తిరుగుబాటు చెల్లరేగకూడదని అవకాశం వచ్చినప్పుడల్లా భారతీయులను చితకబాదాలని పద్దెనిమిది వందల ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఇండియన్ పోలీస్ యాక్ట్ నేటికీ కొనసాగుతూనే ఉంది అందుకే మనకు స్వాతంత్ర్యం రాలేదని నేనంటాను ఇంకా అదే సంవత్సరం ఆంగ్లేయులు ఇండియన్ సర్వీస్ ప్రవేశ పెట్టారు ఈ కలెక్టర్లు ఉంటారు కదా జిల్లాలకు అధికారులు భారతదేశంలోని ప్రతీ గ్రామం నుంచి రెవెన్యూను కలెక్ట్ చేయడానికి ప్రతి గ్రామంలోనూ ప్రజలపై జులుం చెలాయించి వారి నుంచి సుంకం వసూలు చేయడానికి కలెక్టర్ పోస్టు ఏర్పరచడం జరిగింది అదే కలెక్టర్ పోస్టు ఈ పంతొమ్మిది వందల కొనసాగుతూనే ఉంది పద్దెనిమిది నాటి ఇండియన్ సివిల్ సర్వీస్ యాక్ట్ ఈరోజుకీ అమలులో ఉంది పద్దెనిమిది వందల యాభై వారు ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్ను ప్రవేశపెట్టారు ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్ను తయారు చేయడం వెనుక లార్డ్ మెకాలే యొక్క పెద్ద ప్రణాళికే ఉంది లార్డ్ మెకాలే అంటూ ఉండేవాడు ఈ దేశాన్ని వేల సంవత్సరాల వరకు బానిసత్వంలో మ్రగ్గించాలంటే భారతదేశంలో సనాతనంగా వస్తున్న విద్యావిధానాన్ని అంతం చేయాలి దాని స్థానంలో ఆంగ్లేయుల విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలి అప్పుడు ఈ దేశంలో శారీరకంగా భారతీయులైనప్పటికీ మానసికంగా మాత్రం ఆంగ్లేయులైనటువంటివారు పుట్టుకొస్తారు అలా మానసికంగా ఆంగ్లేయులైనవారు యూనివర్సిటీల నుంచి బయటకు వస్తారు వారు అధికారాన్ని చేపట్టినట్లయితే మనకు అనుకూలంగా వారు పాలిస్తారు ఈ ఉద్దేశ్యంతో పద్దెనిమిది వందల ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ చట్టం అమలు అమలుపరచిన తరువాతనే కలకత్తా యూనివర్సిటీ నిర్మించబడింది బాంబే యూనివర్సిటీ నిర్మించబడింది మద్రాస్ యూనివర్సిటీ నిర్మించబడింది అలా పద్దెనిమిది వందల ప్రవేశపెట్టబడిన విద్యావిధానం నేటికీ కొనసాగుతూ ఉంది నాటి ఆ బానిసత్వానికి ప్రతీకలుగా నేటికీ ఆ యూనివర్సిటీలు మన మధ్య నిలిచి ఉన్నాయి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఆంగ్లేయ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ను ప్రవేశపెట్టింది భూసేకరణ చట్టం ఇలా భూమిని కబళించే చట్టం విషయంలో లార్డ్ డల్హౌసీ అన్న ఒక ఆంగ్లేయ అధికారి కుప్రసిద్ధుడు తను ఏ రాజ్యానికి వెళితే ఆ రాజ్యంలో భూమిని కబళించేవాడు ఝాన్సీ స్టేట్ను అలా కబళించడం వల్లనే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి తిరుగుబాటు చేసింది అలా ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని చంపించినదెవరో తెలుసా ఈ ఖాంధియా సింధియా వంశానికి చెందినవాడు నేడు వజ్రపుటురాలతో మంత్రై కూర్చున్న మాధవరావు సింధియా ఆ వంశానికి చెందినవాడే ఆంగ్లేయులతో కలిసి కుట్రపన్ని ఝాన్సీ లక్ష్మీబాయిని హత్యచేయించినది వీరిపూర్వికులే వారే నేటికీ మన దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు అదే మలిన రక్తం ఆంగ్లేయులతో చేతులు గలిపి మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఏ అవకాశాన్ని వదలని అదే చెడు రక్తం నేటికి మన దేశంలో మంత్రిగా పరిపాలనా వ్యవహారాలు కొనసాగిస్తూ ఆయన తల్లి ఒక పార్టీ ఆయన మరొక పార్టీ ఆయనకు కుదిరితే తన కొడుకు కూతుళ్లను కూడా మిగిలిన పార్టీలలో చేర్పిస్తాడు ఎందుకంటే జీవితాంతం భోగలాల సత్వంతో ఎక్కిన మత్తు అంత తేలికగా దిగదు ఇప్పుడున్న రాజులూ మహారాజులు మరోకోవకు చెందినవారు పూర్వకాలంలోని రాజులు మహారాజులు ఒక రకానికి చెందినవారైతే ప్రస్తుతం అందుకు భిన్నమైన రాజులు మహారాజులు పుట్టుకొచ్చారు ఆంగ్లేయుల ద్వారా తయారు చేయబడిన ఆ చట్టాలన్నీ నేటికీ అమలు చేయబడుతూ ఉన్నాయి ఆంగ్లేయుల పరిపాలన విధానం మన రాజ్యాంగానికి ఆధారమై కూర్చుంది మనకు స్వాతంత్ర్యం వచ్చినది కూడా పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆమోదించబడిన మీదటనే అందుకే మనకింకా స్వాతంత్ర్యం రానేలేదని నేను భావిస్తాను ఒక పచ్చి అబద్ధం మీచేత నిజమని నమ్మించబడింది ఒక పచ్చి మోసం మీ పట్ల జరిగింది ఇక మన స్వాతంత్రానికి సంబంధించి మరో విషయం చివరిగా చెబుతున్నాను లార్డ్ మౌంట్ బ్యాటన్ మన దేశానికి స్వాతంత్రాన్నిచ్చే విషయం ప్రస్తావిస్తున్నప్పుడు ఆ సమయంలో మన దేశంలో ఎందరో గొప్ప జ్యోతిష్కులుండేవారు నాటికి సంబంధించిన ఎన్నో ఆధారాలను నేను సేకరించాను వాటిని నేను పరిశీలిస్తే పంతొమ్మిది వందల మన దేశంలో ఎందరో జ్యోతిష్కులు భవిష్యత్తును గురించి చెబుతూ వచ్చారు అప్పటి జ్యోతిష్కులందరూ పంతొమ్మిది ఆగస్టు పదిహేను రాత్రిపూట స్వాతంత్ర్యం స్వీకరించడం ఏమాత్రం మంచిది కాదన్న విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు ఆ రోజు మంచిది కాదని వారు చెప్పారు మనదేశంలో జ్యోతిష్యం ఎంతో వైజ్ఞానికమైన శాస్త్రం వారి కాల్క్యులేషన్స్ ద్వారా వారికి తెలిసిన విషయమది ఆ శాస్త్రంలో మన దేశం ఎంతో ప్రగతిని సాధించింది నేను ఆ శాస్త్రాన్ని విశ్వసిస్తాను నాటి జ్యోతిష్కులందరూ ముక్తకంఠంతో చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఆగస్టు పదిహేను రాత్రిన స్వాతంత్ర్యాన్ని స్వీకరించవద్దు అని సర్దార్ పటేల్ని వారించారు పండిట్ నెహ్రూని వారించారు కాని అధికార మోహంలో అంధులవడం వల్ల ఆంగ్లేయులు చెప్పింది చెప్పినట్లు చేశారు ఆ సమయంలో ఫ్రాన్స్కు చెందిన ఒక రచయిత ఉండేవాడు తన పేరు డామినిక్ లాపియరే తను లార్డ్ మౌంట్ బ్యాటన్తో ఒకసారి ఇంటర్వ్యూ చేశాడు డామినిక్ లాపియరే ఎన్నో పుస్తకాలు వ్రాశాడు వాటిలో ఒక పుస్తకం ఫ్రీడమ్ అట్ మిడ్నైట్ అటువంటిదే ఆయన వ్రాసిన మరొక పుస్తకం ద డివిజన్ ఆఫ్ ఇండియా అండ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ ఈ రెండవ పుస్తకంలో తాను లార్డ్ మౌంట్ బ్యాటన్తో చేసిన ఇంటర్వ్యూ ప్రచురించాడు అది చదివినప్పుడు నా రక్తం ఉడికిపోయింది డామినిక్ లాపియరే లార్డ్ మౌంట్ బ్యాటన్ను అడిగాడు మీరు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఆగస్టు పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటలకే స్వాతంత్రాన్నివ్వాలని ఎందుకనుకుంటున్నారు ఇటువంటి పనులు పగటిపూట కదా చేయవలసినది స్వాతంత్ర్యాన్నివ్వడం పుచ్చుకోవడం వంటి పనులు పగటిపూట జరగాలి ఎందుకంటే రాత్రిపూట అత్యధికంగా చెడుపనులు జరుగుతాయి మీరెందుకిలా చేయాలనుకుంటున్నారు ఈ ప్రశ్నకు లార్డ్ మౌంట్ బ్యాటన్ సమాధానమేమిటో తెలుసా ఈ ప్రశ్నకు లార్డ్ మౌంట్బ్యాటన్ సమాధానమిచ్చాడు నేను కావాలనే భారతదేశానికి ఆగస్టు పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటలకు స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే నేను జ్యోతిష్కులెందరినో సంప్రదించిచూశాను పంతొమ్మిది వందల ఆగస్టు పదిహేను ఈ దేశానికి ఎంతో దురదృష్టకరమైన రోజు ఆ రోజున ఈ దేశానికి స్వాతంత్ర్యమిచ్చినట్లయితే ఈ దేశం ఒక్కటిగా ఉండే అవకాశమేలేదు ఇది విభజించబడుతుంది మొక్కలు మొక్కలైపోతుంది